కీర్తన పద్దెనిమిది తల నిను తగులునయ్యా చలమెన్నడు కడుచును నోయ్యా నిను తగులునయ్యా చలమెన్నడు కడుచును మోహం వెన్నడు ముదుసునయ్యా దాహం వెన్నడు తలుగువనయ్యా సాహసమెన్నడు జరుగునయ్యా శ్రీహరి తెలియగజప్పగదయ్యా కపటం బెన్నడు గడుచునయ్యా చెపలతలెన్నడు జారునయ్యా నిపుణతలెన్నడు నెగడునయ్యా ప్రపంచముగా హరి పలుకగదయ్యా మచ్చలమెన్నడు మానునయ్యా నిచ్చలమెన్నడు నిలుచునోయ్యా గచ్చుల శ్రీ వెంకటనాథ పచ్చిదేర హరి పలు గగదయ్యా